నేను దీపపు వెలుగులో చూస్తాను అని అంటే ఎవరో ఒక సూర్యుడు ఎక్కడ ఉన్నాడో దీపపు వెలుగులో చూడడం ఎందుకు సూర్యుడు స్వయం ప్రకాశమానమై స్వయం ప్రభాభాసమానమై స్వప్రకాశమానమై కనబడుతూ ఉంటే సూర్యుడిని చూడడానికి మరొక దీపం ఎందుకు నీకు అవసరం లేదు కదా అట్లే నీ స్వరూప జ్ఞాన నిష్ట మరొక వృత్తి ప్రకాశం అవసరం లేదు మరొక మంత్ర ప్రకాశం అవసరం లేదు మరొక రకమైనటువంటి ఏ అన్య వస్తు పదార్థ ప్రధా ప్రధానమైనటువంటి అన్య వృత్తి ప్రధానమైనటువంటి అంశాలతో నీకు అక్కడ అవసరం లేదు నీవు స్వయముగా ఆత్మస్వరూపుడవే బ్రహ్మస్వరూపుడవే జ్ఞానస్వరూపుడవే సత్య జ్ఞాన చైతన్య ప్రకాశ ఆనంద స్వరూపుడవు సచిదానంద నిత్య నిర్మలతాత్ముడవు హరి ఓ శ్రీగరుభ్యో నమ హరిణమదూర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయమేవా శిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమీ All right, and all right.